ప్రేర్ చేసుకుందాం పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహాగణుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడా నిత్య నివాసి అయిన తేవ నీకు వందనాలయ ఎస్ఏయ నీకే స్తోత్రములు స్తోత్రంలు స్తోత్రంలు నాయన నువ్వు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడు అని వేవేల దూతుల చేత పోగడబడుచిన నా తండ్రి నీకు గొప్ప నామంకై వందనాలు చెల్లిస్తున్నావు నీవు మా పట్టు చేసిన ప్రతి మేలు కొరకై నీకు నిన్నార కృతజ్ఞతాసదులు చెల్లించుకుంటున్నావు తండ్రి ఇంత మటుకు ప్రభాని ఈ యొక్క నా తండ్రి ప్రతి బిడ్డని ప్రతి ఒక్క కుటుంబంని నా తండ్రి సంరక్షణలో నడిపించినావు ప్రభా నా తండ్రి చేత ప్రభా మీరు వరమిలిచ్చినావు ప్రభ ఆత్మాభిషేకం దయచేసినవు నాయన అగ్ని కంచె వేసినావు ప్రభ మా పోషకుడవు నా తండ్రి మా ఆధారము మా కొండ మా కోట మా ఆశ్రయదు దుర్గం నీవై ఉన్న ఎస్సీ అీకే వందనాలు చెల్లిస్తున్నాం నాయన నతటి ప్రభ ఉదయ కాలం నుంచి ప్రతి ఒక్క బిడ్డ వారి వారి పనులలో ఉండి ప్రభ సాయంత్రం సమయానికి ప్రభ మీకు సన్నిధిలో నీకు వాక్య ధ్యానంలోనికి ప్రభ ఎంతో ఆసక్తితో చేరుకుంటున్న బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రతి ఒక్కరిని నీకు కృపంలో జ్ఞాపకం చేసుకునండి వారి అక్కర్లు వారి అవస్థలు అన్నీ జరిగిన దేవుడో ప్రభ మేము అడుగు ఊహించి మరి ఎక్కువగా దయచే దేవుడో ప్రభ నీకు గొప్ప సంకల్పం చుట్టు ప్రభ నతండి మా యొక్క అతని కోరికలు చాలా చిన్నవి నాయన మా పట్ల ఎంతో గొప్ప ఉద్దేశంలో కలిగిన దేవుడో నీకు వందనాలు తెలుస్తున్నాం సమీపించరాని తేజస్సులో నివసించే మా ఏసయ్య మా సమీపంలోనికి మీరు వచ్చినారు నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఏమి ఇచ్చి కూడా మేము మీ రుణముని మేము తీర్చలేం ప్రభ మాకు రక్షణ ఇచ్చినారు పాప విమోచన ఇచ్చినారు నీకు వందనాలయ్యా నా తండ్రి ప్రభ నువ్వు కాచిన రక్తానికి ప్రభ మేము నా తండ్రి ప్రభ విలువ చూపించి ప్రభ నా తండ్రి జ్ఞాపకార్థంగా నేను ధ్యానించటకు ప్రభ ఏసీఏ మాకిచ్చి నీక సమయం కొరకు ఇక కూడిక కొరకు నీకు వందనాలు తెలిస్తున్నాం ప్రతి ఒక్క బిడ నడిపించండి ప్రభ ఆటంక పరుస్తున్న ప్రతి విధమైన అంధకారం చీకటి శక్తులు ఏసు శక్తి గల నాలో కాలిపోను గాక ప్రభా వాతావరణం మీ స్వాధీనంలో పెట్టుకోండి నాయన ప్రభా నెట్వర్క్ ప్రబణత అండి అదేవిధంగా ఈ కనెక్షన్స్ అన్ని కూడా ప్రభా టెక్నికల్ కనెక్షన్స్ అన్ని కూడా ప్రబణత అండి ఎలాంటి ఆటంకంలు కలగకుండా మీకు కృపలన్నచండి ప్రతి ఒక్కటి సరి చేయమని ప్రార్థిస్తున్నాను నీ దూతుల కాపదులతో ప్రతి నడిపించండి ప్రభా వాక్యం ప్రబణతండి ఆసక్తి ధ్యానించటకు మాకు హృదయంలో వెలిగించండి నాయన ప్రభనతండి మేము నిన్ను శ్రద్ధతో ప్రభ వెతుకుంటకు ప్రభ మా యొక్క మనసులను ఉత్తేజపరచండి ప్రభనతని జీవం దయచేయండి ప్రతి ఒక్క బిడ్డను శ్పరచండి ప్రతి ఒక్కరిని ప్రభానతని నీ సన్నిధానంలోకి తీసుకుని రండి మాతో మాట్లాడే దేవుడు జీవము గలన దేవుడు నాయన జీవించి ఉన్న మా మధ్య నివసిస్తున్న దేవుడు నీకు వందనాలు తెలిస్తున్నాం మాట్లాడే దేవుడు ప్రభ నీకు వందనాలు మా ప్రార్థనలకు చెవియొగ్గే దేవుడు నీకు వందనాలు నా తండ్రి ప్రభ నువ్వు మా మధ్యన సంచరిస్తున్న దేవుడు నీకు వందనాలు ప్రతి ఒక్క బిడ్డ నీకు అగ్ని చేత అభిషేకి ఇస్తున్నావు దీండి నీకు వందనాలు ప్రభ కాలంలో అందరి నీ ఆత్మలకు మరిస్తానని నీకు వాగ్దానం ప్రభా నవ నెరవేరుస్తున్నావు నీకు వందనాలు మాట ఇచ్చి నెరవేర్చిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నావు నాయన ఈ సాయంత్రకాల సమయం అందు ప్రభ ఇంకా ఎంతమంది రానై ఉన్నారో ప్రభ వారి ప్రయత్నములలో వారి ప్రయాసంలో మీరు తోడైండి నా తండ్రి ఏసైనా తండ్రి మరి సేవకి వెళ్ళిన బిడ్డలందరూ కూడా ప్రభా క్షేమంగా ఇంటికి చేరుటకు ప్రభ నా తండ్రి కృప చూపించండి ప్రతి విధులు ఆటంకంలో కొట్టి వేసి ప్రభనాథి మార్గంలో సారాళం చేయండి ఏసయ ఈ సాయంత్రకాల సమయం మీరు మాకు ఇచ్చిన సమయం కొరకు మీకు వందనాలు చెల్లిస్తూ ఏసయ్య శక్తి కలిగిన ఈ ప్రార్థన కూటమి ఆది అంతం మీరే వహించమని ఏసు నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రేజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ నీ ప్రేమా ఎంతో ఎంతో మధురం ఏసు నీ ప్రేమా ఎంతో ఎంతో మధురం ఏసయ్యా మధురాతి మధురం నీ ప్రేమా నాకెంతో మధురం ఏసయ్యా మధురాతి మధురం నీ ప్రేమా నాకెంతో మధురం నీ ప్రేమా ఎంతో ఎంతో మధురం ఎసు నీ ప్రేమా ఎంతో ఎంతో మధురం తల్లికుండు నా నీ ప్రేమా సొంత చెల్లికుండు నా నీ ప్రేమా తల్లికుండు నాని ప్రేమా సొంత చెల్లికుండు నాని ప్రేమా అన్నకుండు నా నీ ప్రేమా కన్న తండ్రికుండు నాని ప్రేమా నీ ప్రేమా ఎంతో ఎంతో మధురం ఎసు నీ ప్రేమా entho entho maduram marchiponide nee prema nannu marchukunna dee nee prema marchiponide nee prema nannu marchukunna dee nee prema కన్ను రెప్ప లాంటిది నీ ప్రేమా చిరకాల ముందును నీ ప్రేమా కన్ను రెప లాంటిది నీ ప్రేమా చిర నీ ప్రేమా నీ ప్రేమా ఎంతో ఎంతో మధురం చేసు నీ ప్రేమా ఎంతో ఎంతో మధురం నాకై సిలువ ఎక్కెను నీ ప్రేమా నాకై విలువ తెచ్చెను నీ ప్రేమా సివాీ ప్రేమా నాకై విలువ తెలు ప్రేమా నాకై మారా చేీ ప్రేమా నాకై తిరిగి నూ నీ ప్రేమా నాకై మే నీ ప్రేమా నాకై తిరిగి లేచను నీ ప్రేమా నీ ప్రేమా ఎంతో ఎంతో మధురం ఎసు నీ ప్రేమా ఎంతో ఎంతో మధురం త్యాగం నీ ప్రేమలు గొప్ప శాంతం ఉన్నది నీ ప్రేమలు త్యాగం ఉన్నది నీ ప్రేమలు దీర్ఘశాంతం ఉన్నది నీ ప్రేమలో బలమున్నది నీ ప్రేమలు గొప్ప భాగ్యం ఉన్నది నీ ప్రేమలో బలమున్నది నీ ప్రేమలో గొప్ప భాగ్యం ఉన్నది నీ ప్రేమలో నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం ఏ నీ ప్రేమా ఎంతో ఎంతో మధురం ఏ సయ్యా మధురం నీ ప్రేమా నాకెంతో మధురం ఏ సయ్యా మధురాతి మధురం నీ ప్రేమా నాకెంతో మధురం నీ ప్రేమా ఎంతో ఎంతో మధురం ఏసు నీ ప్రేమా ఎంతో ఎంతో మధురం అల్లి ప్రైజ్ లాడు సిస్టర్ ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం ప్రభా పరిషత పరిష్దల మహోన్నత సర్వోన్నత సర్వశక్తిమంతుడ ప్రభానికి స్తోత్రం అయినా తల్లి దైవాది ప్రభావైనా వాక్యంలో ప్రభావ తల్లి అయ్యా మరి మీరేం మాట్లాడినైనా ప్రభా మా సొంత తనకుడు మా ఆదరణ చేసుకున్న ప్రభావ మీ ఆత్మను ఆదరణ చేసుకునే ప్రభా మేము ప్రకటించడానికి ప్రభావ సహాయపడే ప్రభాతం ప్రభావం యొక్క పరిశుధాత్మ సహాయం ఒక దయచినేనా దేవాది దేవ ప్రభాతాన్ని పరిశుధాత్మ నడిపింపు దయచండి ప్రభావ మాచ్యంధనం అందరితో మాట్లాడి మేము బలపరచమని దేవాక ముందు సిద్ధపరచుకోమని హేస్తు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము థ్యాంక్ యూ అమ్మాయి ఇరవై ఒకటవ అధ్యానం ఐదవ వచనం చూస్తున్నాము అది అందమైన రాళ్లతోనూ అర్పితములతోనూ సింగరివబడి ఉన్నదని దేవాలయమును గుర్చి మాట్లాడుచున్నగా ఆయన ఈ కట్టడములు మీరు చూచుచున్నారే వాటిలో రాతి మీద రాయి ఉండకుండా అవి పడ జోయబడు దినములు వచ్చుచున్నవని అప్పుడు వారు బోధకుడా అలాగైతే ఇవి ఎప్పుడు జరుగును ఇవి జరగబోవు ఇవి జరగబోవు అని సూచన ఏమని ఆయన నడుగా ఆయన మీరు మూసపోకుండా చూసుకున్నాడు అనేకులు నా పేట వచ్చి నేనే ఆయనని కాలము సమీపించనని చెప్పుదురు వారి మీరు వారి వెంట పోకుడి అయితే ఇక్కడ శిష్యులు దేవ ఏమంటాడంటే ఒక మందిరం గురించి దేవుని దగ్గర మాట్లాడుతున్నాడు అయితే ఇంత మంచి కట్టబడింది మందిరం అని ఆ కాలంలో కట్టబడిన మందిరం గురించి మాట్లాడుతుంటే దేవుడు ఏంటంటే ఇది మీరు చూస్తున్నారే ఇది పడద్రోహ పడుతుంది ఇది ఉండదు ముందుకొని దేవుడు శిష్యులతో చెప్తుంది శిష్యుడు ఏమంటుంది ఎప్పుడు జరుగుతుంది ప్రభు దేవుడిని అడిగితే దేవుడు ఇది మీరు మూసపోకుండా చూసుకున్నది అని చెప్తున్నాడు దేవుడు వాళ్ళతో శిష్యుడు అడుగుతున్నాడు దేవుని దగ్గర ఏమని ఎప్పుడు జరుగుతుంది వీటికి సూచనలు ఏమి అని ఆయనని అడగగా మొదట దేవుడు మీరు మూసపోకుండా చూసుకున్నది అంటారు అంటే దేవుడు ఇది ఎప్పుడు జరుగుతుందని ఆ మందిరం గురించి శిష్యులు అడిగినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే చూస్తామను ఆయన అంత్య దినంలో గురించి జరగబో అక్కడ వాటి గురించి దేవుడు అక్కడ జ్ఞాపకం చేసింది శిష్యులకి ఏమని మొదట మీరు మోసపోకుండా చూసుకోండి అయితే ఇది దేవుడు శిష్యులకి చెప్పండి కానీ అంత్య దినం ఈ వాక్యము దేవుడు అక్కడ జ్ఞాపకం చేసింది చూడండి ఏమన్నా ప్రభు కదా ఎందుకంటే చూడండి ఏమని చెప్పారంట అంటే అంటున్నా అనేక రాయట వచ్చి అంటే కాలం ఇంకా సమీపించింది నేనే ఆయన చెప్తే మీరు వాళ్ళ వెంట అలా వారి వెంట మీరు వెళ్ళకూడి అంటుంది దేవుడు జార్దగుండని మీరు వారి వెంట పెళ్ళకూడి అయితే ఎందుకు వారి వెంట వెళ్ళకూడదు అంటుందంటే దేవుడు కదా అట్లా వెళ్ళిన వారందరూ మరణిస్తారనమాట అందుకే అట్లా వెళ్ళక్కండి మీరని చెప్తున్నారు దేవుడు మోసపోకుండా జాగ్రత్త పడండి అని మనకి దేవుడు అక్కడ జ్ఞా జ్ఞాపకం చూస్తాడు ఈరోజు అయితే చూడండి పదవ వచనం చూసుకుంటే మరియు ఆయన వారితో ఇట్లా నేను జనం మీదికి జనమును రాజ్యం మీదికి రాజ్యము లేచును అక్కడక్కడ గొప్ప భూకంపములు కాళ్ళు కలుగును తెగుడును కరువుడు తటస్థించును ఆకాశం మహా వయోత్సవములను గొప్ప సూచనలను పుట్టును ఇవన్నీ జరగక ముందు వారు మిమ్మల్ని బలాత్కారంగా పాటి నా నామం నిమిత్తము రాజులకు అధిపతి లెక్కకు తీసుకొని తీసుకొని సమాజ మందిరంలో సెరసలను అప్పగించి హింసించారు ఇవన్నీ జరగక ముందు మొదట ఏం స్టార్ట్ అవుతుంది అంటే మొదట భూకంపము కరు ఇవన్నీ రాకముందు బలాత్కారంగా దేవుడు బిడ్డలందరూ పట్టాపడతారని చెప్తున్నారు దేవుడు మొదట ఈ తెగుళ్ళు కరువులు ఇంకా ఆకాశం నుంచి భయంకరమైన శబ్దాలు అవన్నీ నాకమునకు మొదట ఏంది దేవుని బిడ్డలందరూ పట్టబడతారు అంటున్నారు బలాత్కారం చేత పట్టబడదు అని దేవుడు అయితే పట్టబడి మనం భయంకరంగా హింసింకబడతారని దేవుడు అది జ్ఞాపకం చేస్తున్నాడు రోజు దేవుడు మనకి అయితే మనము ఇరవై వచనంలోకి వస్తే ఇప్పుడు ఏమని చెప్తున్నాడంటే ఎర్షన్ ఏమంట దండ చేత చుట్టబట్టరు చూసినప్పుడు దానము సమీపమైనదని తెలుసుకున్నది అప్పుడు యువతలో ఉండి వారు కొండలకు పాపోవాలను వారు వెలుపలికి పోవాలను పోవాలను పల్లెటిలో ఉన్న దానిలో ప్రవేశింపకూడదు అని అంటున్నారు దేవుడు ఎందుకంటే ఇది ఏమంటున్నంటే లేఖనంలో రాయబడిన అన్నీ నెరవేరటకి అవి ప్రతి దండ ఆ దినములో గర్భంలోకి పాలించే వారికి మీ శ్రమ భూమి మీద మిక్కలు ఇబ్బంది మిక్కలు ఇబ్బంది ఈ ప్రజల మీద కోపమును వచ్చును అని ప్రభుత్వం మనకు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే ఎందుకు దేవుడు ఎరుసలేము దండ్ల చేత చుట్టపడును మీరు ఎరుసలేమో దండల చేత చుట్టపట మీరు చూసినప్పుడు దాని నాశనము సమీప ఉందని తెలుసుకోండి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకంటే ఎరుసలేమో అదంట మొత్తం దండుల చేత చుట్టపడతాయని అనంతడు దేవుడు ఒకనాడు ఒక రోజు మనకి మాటలు జ్ఞాపం చేసిన కదా ఐశ్వల్యం గురించి దేవుడు ఒక రోజు ఏడ్చిండు బాధపడి కానీ దేవుడు ఇక్కడ ఈ యొక్క గురించి మాట్లాడుతున్నాడు ఇంకోటి ఏంటంటే ఆతీయమైన ఐశల్యం గురించి కూడా మాట్లాడుతున్నాడు దేవుడు మన ఇక్కడ ఏంటంటే ఐశ్వర్యం దానిలో చెట్ట చుట్టగుట్ట మీరు చూచినప్పుడు దాని నాశనం సమీపం ఉందని తెలుసుకోండి అప్పుడు యూదలో ఉండి కొండలకు పారిపోవాలని అంటారు ఎందుకంటే అలా పారిపోతే తప్పించబడతారు లేకపోతే మీరు చిక్క పడతారు కాబట్టి మీరు అక్కడి నుంచి ఉదయాలు ఉండేవారు కొండలకు పారిపోగలేను అని చెప్తాను దాని మధ్య నుండి వారు వెలుపలికి పోవలేను అని ఎందుకంటే ఒకవేళ అట్లా దేవుడు అలా మీరు వెళ్ళకపోతే మీరు చిక్క పడతాడు పట్టబడతాడ దేవుడు ముందుగానే పారి అక్కడి నుంచి ఇది లేఖనము లేఖనముల్లో రాయబడినవన్నీ నెరవేరుటకి అవి ప్రతిదైన దినములు కాబట్టి దేవుడు ముందు ముందుగానే వీళ్ళు అట్లా పారిపోండని చెప్తున్నాడు తొని చక్కటి చక్కని చక్కడికి అయితే ఆ దినముళ్ళు అంటే గర్భములకు పాలిచ్చే వారికి నిశ్రమ భూమి మీద ఇబ్బంది ఆ ప్రజల కోపమును వచ్చును అరు కతి వద్ద కూదుగా ఉంటున్నాడు ఈ భూమి మీద అంటే దేని గురించి అంటే ఈ భూమి అంటే దేవుని బిడ్డలే కాబట్టి దేవుని మీది దేవుని ప్రజల మీదికి ఈ యొక్క భయంకరమైన యొక్క శ్రమ వారు అత్తివత కుదురు అని చెప్తున్నాడు అంటే మరణిస్తారు మరణిస్తాము వీళ్ళు మరణిస్తారు అని చెప్తున్నాడు దేవుడు కత్తివత కుదురు అంటే అంటే చెడపడ్డబడిన సమస్తమైన అన్న మధ్యకు పొగుదురు అన్న కాలము సంపూర్ణ వరకు యాక్షన్ ఏము చేత చొక్కబడుము అంటే ఎరుశీల్యం అంటే దేవుని బిడ్డలంతా కూడా అన్య జనుల చేత త్రొక్క పడతారని దేవుడి మీద జ్ఞాపకం చేస్తారు మరియు సూర్యచంద నక్షత్రంలో సూచనలను భూమి మీద భూమి మీద సముద్ర తరంగంలో గోష్ఠల వలన కలవరపడి జనములకు శ్రమ కలుగును అయితే సముద్రం అంటే మనకేమి అర్థమవుతుందంటే సముద్రం అంటే ఇది సముద్రం అంటే లోకము చూడండి అయితే భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలుగు కల ఘోష వలన కలవరపడి జనములకు శ్రమ కలుగులు అయితే ఈ సముద్ర తరంగములు అంటే సముద్రం అంటేనే మనకు చాలా భయంకరంగా అనిపిస్తుంది అయితే దాని తరంగములు లేచినప్పుడు ఎంకెంత భయంకరంగా కనపడతా మనకి అయితే చూడండి అయితే ఈ సముద్ర తరంగములంటే ఈ సము ఈ సముద్రము లోకము దాంట్లో లేచే యొక్క తరంగ తరంగములంటే ఈ లోకంలో జరిగే భయంకరమైన అల్లర్లు ఆయొక్క అవన్నీ చూసి ఆ ఇంకా భయంకరమైన కలవర ఉంటారంట మనుషులు భయంకరమైన కలవర పడి జనములకు శ్రమ కలుగు ఆ సముద్ర తరంగం కూడా మనుషుల శ్రమ కలుగుతూ ఉంటదంట అని దేవుడు అనుకున్నాం శక్తులు కూడా కదిలింపబడను కనుక లోకం మీదకి రాబోసిన వాటి విషయమే భయము కలిగేంట మనుషులు ఎదురు చూచుతూ ధైర్యము చెడికి ఊరు ఏమంటున్నట్టేవుడు ఇంకొందనంట ధైర్యము చెడి మరణిస్తారంట కూలిపోతారంట కూలిపోతారంటే వీళ్ళు కూడా ఏమంటారు ఏమవుతారంటే ఈ లోకం మీదికి రాబోయే శ్రేమను చూసి భయపడి వీళ్ళు కూడా ఏంటి వీళ్ళు భయము వలన వచ్చే ఆయన ఆ యొక్క చూసి ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుతారంట అట్లా కొందరు మరణిస్తారు అప్పుడు అప్పుడు దేవుడు ఏమంటుండే చూడండి అయితే దేవుడు అప్పుడు మనుష కుమారుడు ప్రభాముతోను మహామయ్యమతోను మేఘాడు ఇవ్వచ్చుతో చూతారు ఇవి ఇవి జరుగా మీరు ధైర్యం తెచ్చుకుని మీ తల్లు మీ విడుదల సమీపించున్నది అనేది అయితే ఇవన్నీ అంటే ఇది ఎప్పుడు జరుగుతుందంటే మనం ఇక్కడైతే ఇట్లా ఉంది అయితే మధ్య సు నాలుగులో ఏముందంటే నా యొక్క వచనంలో ఇవి జరుగా ఆరం చేరు ధైర్యం తెచ్చుకొని మీ తలని ఎత్తుకొని మీ విడుదల సమీపించినది అనేది ఇక్కడ దేవుడు కానీ అక్కడ ఏమని చెప్తుందంటే మనం ఒకసారి చూసుకుందాము అంటే ఒకసారి ముప్పై ఒకటి వచనం చూసుకుంటే అయితే ఏమంటుంటే దేవుడు నేను మళ్ళీ చెప్తాను మధ్య సచన అయితే ముప్పై ఒకటి వచన మళ్ళీ ఏమంటుంటే దేవుడు రాజ్య దేవుని రాజ్యము సమీపమైన తెలుసుకోండి అని అంటున్నాడు ఇవన్నీ జరుగ జరుగు జరుగు వరకు జరుగు వరకు గతము ఈ తరం గతింపదని నిశ్చంగా మీతో చెప్పుచున్నాను అంటున్నాడు భూమి ఆకాశంను గతించను కానీ నా మాటని మాత్రము గతింపుకొని ప్రభు సెలవు ఇస్తున్నాడు ఇక్కడ అయితే ఏమంటుందంటే ఒక నాలుగులో మీ హృదయము ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలన మందంగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమే మీరే జాగ్రత్తగా ఉండాలి చూడండి అంట మీ హృదయము ఒకవేళ తిండి వలన అయితే లోకంలో తిండి వలన మత్తులే ఉంటారు కొందరు ఐహిక విచారణ మత్తులలో ఉంటారు అని దేవుడు చెప్తున్నాడు మందముగా ఉన్న ఉంటానంట మందముగా దీంట్ వలన ఈ లోకం అనే మతులో రకరకాల మత్తులో ఐక విచారములు ఈ మత్తు అన్ని ఆ చింత ఈ మత్తు ఇవన్నీ మత్తులలో మునిగిపోయి వీళ్ళు ఏం చేస్తారంటే ఆ దేవుణ్ణి మర్చిపోతా ఉంటారు ఇవి ఈ ప్రతిదండ దినములు లేఖనము నెరవేరే కాలంలో ఇవి జరుగుతున్న యొక్క లేఖనం నెరవేర్పు అని గ్రహించకుండా వీళ్ళు ఈ విధంగా మతులే ఉంటారు కాబట్టి ఈ విధంగా మీరు మత్తులే ఒక వేళ ఉంటే ఉరి వచ్చినట్లు మీదికి వస్తుంది ఆ దినం కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలని దేవుడు చెప్తున్నారు మనకి అలా ఉరి వచ్చినట్లు వస్తుందంట అంటే హఠాత్తు మనం అనుకునే సమయంలో అది వస్తుంది ఎందుకంటే మనం చూస్తున్నామేమో ఇప్పుడు జరగబోతున్న భయంకరమైన యుద్ధాలు జరగబోతున్న భయంకరమైన కరువులు మనం అన్ని చూస్తూ ఉంటుంటే కదా ఇవన్నీ కూడా దేవుడు చెప్పిన యొక్క లేఖనం అంతా కూడా అంటే ఆ మనకు గుర్తు చేస్తుంది దేవుని వాక్యం ఏమని లేదా ఇప్పుడు అవి జరుగుతున్న దినాలలో మనం ఉన్నాము లేఖనం నెరవేర్పు దినాలలో మనం ఉన్నాము కాబట్టి మీరు విధంగా మత్తులే ఉండకుండా జాగ్రత్తగా చూసుకున్నాడు అని దేవుడు చెప్తున్నాడు ఎందుకంటే మీరు మన మట్లా మత్తులే ఉంటే కదా ఈ నెరవేర్పు కాలము తెలియకుండా ఇదే మత్తుల్లో ఉండిపోయి దేవునికి ప్రార్థించకుండా ఆ మత్తుల్లో మునిగిపోయి వాళ్ళు ఏమేస్తారంటే అదే అందులో వాళ్ళు చీట పడిపోయి ఈ దినము ఈ రోజులో దేవుడు చెప్పిన యొక్క వాక్యము మర్చిపోతారు కాబట్టి దేవుడు జాగ్రత్తగా ఉండమని చెప్తాడు ఎందుకంటే భూమి ఇది ఆ దినము భూమి దాట వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును కాబట్టి మీరు జరగబో వీటి తప్పించుకొని మనుష్య ఎదుట నిలవబడుకు శక్తి వారు అన్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మేలుకోగా ఉండడం అని చెప్పాను అయితే చూడండి మీరు ఈ మత్తులన్నిటిని విడిచిపెట్టి మత్తు నుంచి మీరు మత్తు మీరు ఏం చేయాలంటే దీపారాత్రము దేవుని ప్రార్థనలో మేలుకోగా ఉండండి అని చెప్తున్నాడు దేవుడు మనుష్యకు మరిట నిల్వబోయకు శక్తి గలవారం అగ్గుటప్పు అంట ప్రార్థన చేయొచ్చు మేలుకోగా ఉండండి అంటున్నాడు ఎందుకంటే ఈ యొక్క లేఖనం నెరవేర్పు గురించి దేవుడు మనతో మాట్లాడుతుంటే ఇవి నెరవేరే దిన దినాల్లో మనం ఉన్నాం కాబట్టి ఆల్రెడీవి నెరవేరుతా ఉన్నాయి దేవుని లేఖనం అంతా కాబట్టి మీరు మత్తులే ఉండకుండా ప్రార్థనలో మేలుకువగా ఉండండి ఎప్పుడు ఉరి వచ్చినట్టు ఏది మీ మీదికి మీ మీదికి వస్తుందని చెప్పి దేవుడు ఏమంటుండే మీరు మేలుకువగా ఉండండి మనకి దేవుడు చెప్తున్నాడు అయితే అందుకే ఏంటంటే ఎప్పుడు మనము ప్రార్థనలో మేలుకగా ఉండి దేవుని యొక్క ఇక జరుగుతున్న వీటి అన్నిటిని ఇలా తప్పించుకోవడానికి మనము దేవుని ఇవి జరుగుతున్న ఇవన్నిటి నుంచి తప్పించుకో తప్పించుకునేటప్పుకు ఈ దేవుని యొక్క శక్తి మంతులు దేవుని ఎదుట మనము శక్తి శక్తి గల వారుకున్నట్లు ఎల్లప్పుడూ మనం ప్రార్థనలో మేలుకగా ఉండాలి అని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తుంది అయితే చూడండి మనము ఇరవై రెండో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వాచనంలో చూస్తే నా శోధనలను నాతో కూడా నిలిచి ఉన్నారు మీదే కనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్లుగా నా రాజ్యమును నా రాజ్యంలో నా బల యుద్ధ పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చొని ఈసిన పన్నెండు గోత్రల వారికి మీరు తీర్పు తీర్చుట తీర్చి మీకు రాజ్యమును నియమించుచున్నానని దేవుడు మరి మన చేస్తుంది ఏంటంటే నా శోధన కాలంలో అయితే అప్పుడు ఎట్లా అయితే దేవుడికి ఆ టైంలో శోధన కాలం ఉండను అయితే ఇప్పుడు కూడా ప్రజలందరి మీదకి ఇది శోధన కాలమే ఒక దేవుని బిడ్డల మీదకి వచ్చి ఒక శోధన కాలం శోధన కాలం శ్రమలే అనమాట ఇవి కాబట్టి ఈ శోధనలో ఈ కాలంలో నా బిడ్డల యొక్క ఓర్పు కనపడుతుంది అనుకోండి దేవుడు కదా ఈ శ్రమలు వచ్చినప్పుడు ఈ శోధనలు వచ్చినప్పుడే అందులో దేవుని బిడ్డలో ఓర్పు కనబడతారు ఎవరైతే ఓర్పు కలిగి తగ్గించుకొని ఉంటారో వాళ్ళు తప్పించబడతారని కూడా దేవుడు ఇక్కడ చెప్తున్నాడు మనకి మనకి చూడండి మనము ఒకసారి ఇరవై ఈ పంత చూసుకుంటే దేవుడు ఏమంటుందంటే ఈ మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణమును దక్కించుకుందరు అని అంటున్నాడు ఎంత ఓర్పు తగ్గింపు కలిగి ఉంటామో అంత మనము తప్పించబడతాము అని అనుకోడు దేవుడు అయితే దేవుని బిడ్డలందరికీ అంటే నా చోదన నాతో కూడా లేల్చి మీరే కనుక దేవుడు ఈ మాట ఈ యొక్క వాగ్దానము ఏమని నేను పన్నెండు గోతం వారికి తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యము నియమించున్నాను అని అనుకున్నాడు కదా ఓటు సహనంతో ఎవరైతే కదా అంత వరకు వారికి దేవుడు ఈ గా ఈ మాట చెప్తున్నాడు అయితే చూడండి శోధన కాలం నాతో కూడా అంటే చూడండి శోధన కాలంలో ఆ మనతో అయితే ఉండరు ఈ కాలంలో మనకు వచ్చే కాలంలో ఎవ్వరు మనతో ఉండరు దేవుడు కూడా మనకు చెప్తాడు కాబట్టి దేవుడు ఏమంటున్నట్టే ఇంకోటి మనం ఇక్కడ చూసుకుంటే ముప్పై వచనంలో సిమోను సిమోను ఇదిగో సాతను పట్టి గోధుమల వల్ల జల్లించటకు భిమ్మును గాని నేను నమ్మిక తప్పిపోకుండా నేను నీ కొరకు వేడుకుంటని అని ప్రభు అంటాను చూడండి దృష్్యుడు ఆ టైం అనే దృష్్యుడు ఏం చేస్తాడంటే ఆ శోధన కాలంలోనే దృష్్యుడు ఏం చేస్తానంటే సాతను గోధుమల వల్లే జలించటకు నిమ్మును దేవుని ద్వారా కోరుకుంటాడు దేవుని ద్వారా అగ్ని తీసుకొని వస్తాడు ఆయన బిడ్డల నుంచి శోధించటకు ఈ దృష్టి ఏం చేస్తాడంటే దేవుని దగ్గర అగ్ని తీసుకుని వస్తాడు ఎట్లా అంటే ఆ యోగ కొరకు ఎట్లా దేవుని ద్వారా అడిగి వచ్చిండు అట్లనే కదా ఇక్కడ అట్లనే యోగును ఎట్లయితే పట్టుకున్నాడో ఈ దేవుని దగ్గర పోయి అట్లాగా ఇక్కడ కూడా సీమోను కూడా జల్లించటకు చూసిండు సైతాను కానీ దేవుడు అంటే వేడుకున్నాడంట అని చెప్తున్నాడు దేవుడు అంటే చూడండి ఇదృష్టడు ముందుగానే దేవుని దగ్గర మన ఆయన బిడల గురించి దేవుని దగ్గరే అడుగుతాడు అనమాట అందుకే మన ప్రార్థన మనకు దేవుడు ఒక ప్రార్థన ఏమని శిష్యులకు ప్రార్థన నేర్పించినప్పుడు ఆ ప్రార్థనలో యొక్క మాట మనకు వినబడుతుంది ఏంటంటే దుష్టి నుంచి మన శోధన దృష్టి నుంచి తప్పించమని దేవుడు మనకు ప్రార్థన నేర్పించారు కాబట్టి ఇటు దుష్టుడు ప్రతిరోజు దేవుని దగ్గర నేరము ముక్తా ఉంటాడు కాబట్టి అడుగుతూ ఉంటారు మన ప్రార్థన ప్రతిరోజు వాక్యం యొక్క ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకోండి సన్నిధులు ఎందుకంటే పాడు బట్టి జల్లించినట్టు జల్లించటకు వాడు వేడిగా ఉన్నాడనమాట అయితే చూడండి అయితే నా పాప ఏమంటుందంటే యోహాను ఐదు ఏడులో మనం ఒకసారి చేసుకున్నాం యోహాను ఐదు ఏడులో దేవుడు ఐదు పది గడులో ఏమంటుందంటే యేసు నా తండ్రి ఇది వరకు పని చేయించున్నాడు నేను చేయించు వారికి ఉత్తరం ఇచ్చాను అయితే చూడండి దేవుడు అయితే ఆ దేవుడు అంటున్నాడు ఆయన తండ్రి ఇది వారికి పని చేసినాడు నేను పని చేసినాను అంటాను అయితే దేవుడు పని చేస్తున్నాడు కదా ఈ లోకంలో దేవుడు పనిచేస్తున్నాడు కానీ ఆయన బిడ్డలైన వారు ఏం చేస్తున్నారు ఆయన బిడ్డలు దేవుని పని చేస్తున్నారా చూడండి ఆయన బిడ్డలు ఏం చేస్తున్నాడు అయితే ఎవరి పనులలో బిజీగా ఉంటారు కానీ దేవుని పనిని పక్కన పెడుతున్నారు కానీ దేవుడు మాత్రం తన పనిలో దేవుడు మాత్రం ఆయన ఎంతగానో ఉన్నాడు అనమాట అయితే చూడండి మన ప్రభు ఇప్పుడు కూడా అందరినీ ఏం చేస్తుందంటే చాలా మంది సాక్ష్యాలు వింటే ఎంత మందిని దర్శిస్తా ఉన్నాడు దేవుడు ఎంత మందిని దర్శిస్తా ఉన్నాడు మాట్లాడుతున్నాడు వాళ్ళకి మారుమ కలిగి చేసి దేవుడు చూడండి దేవుడు ఎంత ప్రయాస పడుతున్నాడు అందరూ రక్షణ పరికి ఆత్మ దర్శించిపోతని ఆయన అప్పుడు పనిచేస్తాడు అప్పుడు ఆయన పని చే ఆది నుండి దేవుడు పని చేస్తూనే ఉన్నాడు అందుకే అంటాడు నా తండ్రి ఇది వరకు పని చేసినాడు నేను పని చేయించినట్టు ఇప్పుడు కూడా దేవుడు పని చేస్తూనే ఉన్నాడు పని చేస్తున్నాడు కానీ ఆయన బిడ్డలైన వారే ఇందాక దేవుడు చెప్పినట్టు మత్తులే ఇంకా విచారణ దాంట్లో తిన పడి ఒక పనిని పక్కా పెట్టేస్తున్నాడు అందుకే ఈ ఒక మాట కూడా ఈరోజు మనకు దేవుడు గుర్తు ఏమని అలా ఆయన కూడా ఆ పనిలో దేవుడు కూడా ఉన్నాడనమాట ఈ పనిలో కదా ఏంటంటే ప్రతి ఒక్కరిని దర్శిస్తూ ప్రతి ఆత్మను రక్షించే పనిలో దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన వారందరూ కూడా ఈ పనిలో ఉండాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అయితే ఇంకోమారు మనము అఘటన ఇరవై రెండులో చూసుకున్నాము అయితే చూడండి ఘటన ఇరవై రెండులో దేవుడు మనకి ఏం జ్ఞాపకం చేస్తుంటే పదకొండు పక్కట ఇరవై రెండు పదకొండు జ్ఞాపకం చేసింది ఏంటంటే అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయము చేయనిము అప అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రంగానే ఉండనిము నీతిమంతుడు ఇంకను నీతిమంతుడు కాని ఉండనిమో పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధంగానే ఉండనిము అయితే దేవుడి ఈ మాట మన దగ్గర మాట్లాడుతుంది ఎందుకంటే ఎవరు ఈ గుంపులు చూసి మనము జాగ్రత్త పడాలని కూడా దేవుడు గుర్తు ఎందుకంటే చాలా మంది అపవిత్రంగా జీవించడము కదా అబద్ధాలు మాట్లాడడం ఇతరులను బాధ పెట్టడం ఇతర హృదయాన్ని గాయపరచడము కదా అసూయ ఇవన్నీ కలిగి ఇవన్నీ కలిగి ఉన్న వారు ఎట్లుంటారంట అయితే ఈ ఈ రోజు ఈ వాక్యం విని అలాంటివి ఏమని ఉంటే వదులుకోవాలని దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నారు లేకపోతే ఈ నాలుగు గుంపులలో ఏదో ఒక గుంపులో ఉండిపోతారని దేవుడు చెప్తున్నారు కాదని ఈ నాలుగు గుంపుల మొదటి పైన రెండు గుంపులో ఉండిపోతారు ఇలాంటి స్వభావం కలిగిన వారు అయితే ఎట్టుండాలి స్వభావం అంటే దేవి వాక్యానుసారమైన మనసు ఉండాలి వాక్యానుసారమైన స్వభావము క్రియలు ఉండాలని దేవుడు అంతో మాట్లాడతారు లేకపోతే చూడండి ఈ నాలుగు గుంపుల్లో పైన రెండు గుంపులను ఉండిపోతారు ఈ వాక్యము ఒక ఈరోజు ఇప్పుడు ఇక్కడ చెప్పబడిన ఈ వాక్యము ఒకవేళ రిలీజ్ కాకపోయింటే ఆ విధంగా ఉంటే మీరు సరే మీకు అవకాశం లేదు అని అనుకోవచ్చు కానీ ఈరోజు ఇక్కడ రిలీజ్ అయింది కాబట్టి మీరు మార్పు చెందితే కానీ మీరు తప్పించబడతారు లేకపోతే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడనే ఉండిపోతారు అనేది ఎవరు సెలివిస్తారు చూడండి అన్యాయం చేసేవారు ఉండిపోతారు ఇంకా పవిత్ర అపవిత్రంగానే ఉంటాడు నీతి మంత్రుడు నీతిగానే ఉంటాడు పరిశుద్ధుడు పరిశుద్ధుడ గుంపులోనే ఉండిపోతాడు కదా మార్పు పొందకపోతే మార్పు చెందకపోతే అయితే నేను ఇందాక చెప్పిన ఈ స్వభావము దేవునికి యథార్థ స్వభావము మంచి స్వభావము కలిగిన వారైతే ఈ నాలుగో గుంపులోకి వస్తారు యథార్థ లేకపోతే ఆ మూడో రెండు గుంపులను లేకపోతే మూడో గుంపులో ఉండిపోతాడు చూస్తే ఆ మూడో గుంపుల్లో ఒకవేళ ఉండిపోతాయి ఇందాక మనం చెప్పినట్టు దేవుడు భూమి మీద మీ కిరి వేదనకరమైనవి వస్తాయి అక్కడ అందరూ మరణిస్తారని దేవుడు చెప్తున్నాడు మనకి అయితే మేము జాగ్రత్తగా ఉండమని దేవుడు మనైతే మాట్లాడుతున్నాడు అయితే మనం ఒకసారి మత్యశ్వ వార్తల మనం ఇరవై నాలుగు అధ్యానికి అయితే అక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే మత్యశ్వ ఇరవై నాలుగు పదిహేను వచ్చరంలో ఏమంటున్నాడ దేవుడు కాబట్టి ఆ ప్రవక్త అయిన ధాన్యాల ద్వారా వాడి నా నాశనకరమైన ఏ పరిశుద్ధ స్థలం చేయటం చూడగానే చదువు వాడు గ్రహించను గాక అని చెప్తున్నారు మళ్ళీ ఇక్కడ కూడా దేవుడు ఏమంటుంటే ఈ యూదయలో ఉండేవారు కొండలకు పారిపోవడను మిథై మీద ఉండేవారు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకుని పూటకు దిగకూడదు ఓ డములో ఉండేవారు తన బట్టలు తీసుకుని పూటకు ఇంటికి రాకూడదు అని మళ్ళా ఇక్కడ దేవుడు మళ్ళీ మనకి జ్ఞాపకం చేస్తుంది అయ్యో దినంలో గర్భ పానిచ్చే వారికి శ్రమ మహాశ్రమ అప్పుడు మహాశ్రమ కలుగును కనుక మీరు పారిపూట మీరు వారి పుట్ట చలికాలం మంది అయినా విశ్రాంతి దినమైందను సంభవం ఇంపకుండా సంభవం ఇంపకుండా వాళ్ళని ప్రార్థించు అని చెప్పి మళ్ళీ ఇక్కడ దేవుడు మనకు జ్ఞాపం చేస్తున్నాడు ఏంటంటే ఇందాక మనకి దేవుడు అనను ప్రార్థన మేలుక ప్రార్థించాలి అని చెప్పాలి ఇక్కడ కూడా దేవుడు ఏమని చెప్తున్నాడంటే మీరు విశ్రాంతి దినం మంది అయినాను చలికాలం మీద ఈ యొక్క శోధన సమాసం కాకుండా మీరు ప్రార్థించండి అని చెప్తున్నారు దేవుడు అందుకే మన ప్రార్థనలో మనం జ్ఞాపం ఒక వచనం ఇది ఇది ఎట్లుందంటే ఈ లోకారంభం నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదంటే ఇంకెన్నడికిన కలగబోదు అని అనుకుంటుంది ఇది అయితే ఆ దినం తక్కువ చేయక చేయబడిన ఏ శరీరం తప్పించుకుందని ఏర్పరచబడి వారి నిమిత్తం ఆ దినం చేయబడను అని చెప్తుంది అయితే ఏర్పరచని వారి కొరకు ఆ దినం ఉందంట చేయబడంట ఆ తక్కువ చేయడం వల్ల కొందరు తప్పింపబడతారు ఆ మహాశ్రమ నుండి అయితే మరణం నుంచి తప్పింపబడతారు తప్పింపబడుతున్నారని చెప్తున్నాడు దేవుడు అందుకే ఇక్కడ దేవుడు ఏమంటున్నట్టే కాబట్టి ప్రవక్త ధాన్యుల ద్వారా చెప్పుకోవడం నాశనకరమైన హే వస్తువు అయితే పరిశుద్ధ స్థలం మనం నిలిచిన మీరు చూడగానే చదువు వాడు గ్రహించడు కాక అని చెప్తున్నాడు అయితే దీన్ని మనం మంచిగా చాలా గ్రహించాలి మనం ఏంటంటే ఈ నాశనకరమైన హే ఏంటి ధాన్యులు చెప్పింది అని నేను బాగా నేను వాక్యం దానిస్తుంటే నాకు ఒక వాక్యం గుర్తించింది దేవుడు చెప్పింది ఏంది ప్రభా ఇది నాకు అని దేవుని అడుగుతా ఉంటే నాకు ఈ నాశనకరమైన హేయ వస్తువు ఏంటంటే దేవుని కంటే ఎక్కువగా ఏదైతే హెచ్చింపబడుతుందో మనుషులలో దేవుని కంటే ఏదైతే ఎక్కువ హెచ్చింపబడుతుందో అది హేయ వస్తుగా ఎంచబడుతుంది అది హేయ వస్తువు ఎందుకంటే మనుషుల మీద దేనిని ఘనం వేయించినా దేవునికి అయితే ఈ యొక్క నాశనకమైన హేయ వస్తువు వశుద్ధ వచ్చి నేను చూడ గ్రైండ్ చేయండి మీరు అని చెప్తున్నాడు దేవుడు అయితే ఈ పరిశుధ స్థలం కూడా ఎక్కడుందని మనం చూస్తే పరిశుభ స్థలము ఒక దేవుని బిడ్డ యొక్క హృదయమే కదా అని నాకు అర్థమైంది అయితే దేవుని బిడ్డల యొక్క హృదయంలో యొక్క హియర్ వస్తు ఎప్పుడైతే కూర్చుంటారో అప్పుడు అని చెప్తున్నారు దేవుడు అలా మనుషులు ఏదైతే ఘనంగా ఇంచబడుతారో దేవుని దృష్టి కదా ఆశయము అలా ఏదైతే చూస్తారో అది అసహ్యకరమైన హేయ వస్తుగానే మనకి అర్థమవుతుంది అనమాట అయితే మనం దేవుని కంటే ఏ మనిషికి కూడా మనము జన హృదయాలు చెవిటి ఇవ్వద్దు రాబోయే దినాల్లో దేవుడు ఉండడు ఆ పార్శుద్ధ స్థలంలో ఏవేవో వచ్చి కూర్చుంటాయి అనమాట అంటే అంటే మన చూడంటే ఎవరైనా కావచ్చు ఇంకా పెద్దలే కావచ్చు పాస్టర్ కావచ్చు బోధించే వారే కానీ సేవకులను ఎవరైనా అయితే వారికి చోటు మనము మన ప్రభుకే చోటు ఇవ్వాలి మన హృదయ కళ అయితే ఒక వర్షంలో మనము నిర్ణయా గ్రంథంలోకి గ్రంథము పదిహేడు తొమ్మిది చూడండి పదిహేడు పదిహేడవ అధ్యాయం సిస్టర్ సరే సరే సిస్టర్ చూస్తున్నాను సిస్టర్ పదిహేను పదిహేనువా పదిహేను అవునక్క సెవెంటీ నైన్ హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహింపగలవాడేవడు అదేనా అదే అక్క అయితే గ్రహింపగలవాడెవడు ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలం చొప్పున ప్రతీకారం చేయటకు యహో వాను నేను హృదయంలో పరిశోధించేవాడు చూడండి పరీక్ష అయితే ఇక్కడ ఏమంటుందంటే మరి ఇనిమిల దేవుడు మనకు జ్ఞాపం చేస్తుంది ఏంటంటే హృదయం హృదయం అన్నింటికంటే ఘోరమైనది అది ఘోరమైన వ్యాధి కలి దానికి గ్రహింపగలవాడెవడు అని దేవుడు అంటున్నాడు కానీ ఒకని ప్రవక్తను బట్టి అంటే వాని క్రియల వాని క్రియల ఫలమున ప్రతి కారము చేయటం నేను హృదయములను పరిశోధించేవాడను అంటున్నాడు దేవుడు ఇంకా నేను హృదయములను పరిశోధించే వాడును కూడా పరీక్షించేవాడను అని అంటున్నాడు దేవుడు విధంగా దేవుడు చెప్తున్నాడు అయితే ఆ వాళ్ళ హృదయములను ఆ మన ప్రభువు ఏమంటుండే అయితే మన స్వభావము మన క్రియలు మన యొక్క ప్రవర్తన ఆయనకి ఇష్టంగా మనము మార్చుకోవాలని సంతోష పెట్టే విధంగా ఉండాలి ఎందుకంటే హృదయం మనం ఎందాక అక్కడ నేను చెప్పిన కదా అక్కడ అతి పరి పరిశుద్ధ స్థలమును ఏమైనా వచ్చినప్పుడు మీరు గ్రహించు ఆక అంటే అది ఎక్కడొచ్చి అది హృదయం నుంచి కూర్చుంటుంది కాబట్టి అది అతి పరిశుద్ధ స్థలం కాబట్టి దేవుడు అంటున్నాడు అన్నిటికంటే అది మోసకరమైనది కాబట్టి దాన్ని మీరు జాగ్రత్త చూసుకోండి అది చాలా ఘోరమైనది అది ఘోరమైన వ్యాధి కాబట్టి దాన్ని గ్రైంబవాడు ఎవడు అంటున్నాడు కానీ దేవుడు దాన్ని గ్రహించి గ్రహిస్తాడు దేవుడు దాన్ని పరీక్షిస్తాడు దాన్ని పరీక్షిస్తాడు దేవుడు పరీక్ష పరీక్షించి వాని వాని క్రియలు చెప్పిన దేవుడు తీర్పు తీస్తాడని చెప్తున్నాడు అయితే ఆ సారీ అది అక్కడ కాదు అయితే మనం ఇక్కడ నేను ఇందాక ప్రకటన గ్రంథంలో చూసినా కదా మనం మరి ఆ ప్రకటన గ్రంథంలో ఒకసారి వెళ్దాము అయితే దేవుడు హృదయం సరిగా లేకపోతే మనకి ఎట్లుంటుందని చెప్తున్నాడు దేవుడు హృదయం సరిగా లేకపోతే ఏదైనా వచ్చి కూర్చుంటుంది మరి అందుకే మన హృదయాన్ని చాలా జాగ్రత్త చూసుకోవాలి అందుకే ప్రతిరోజు మన ప్రభువు మన హృదయాన్ని పరిశోధించడానికి మన అంతర్యం పరీక్షించడానికి దేవునికి అవకాశం ఇవ్వాలి ఎందుకంటే మన హృదయం ఏమున్నదో మనకి తెలియాలి అయితే ఏమంటున్నంటే దేవుడు ఇందాక ఇదిగో త్వరగా వచ్చి చిన్న ప్రకటన ఇరవై రెండు పన్నెండు లేమంటుందంటే ఇదిగో త్వరగా వచ్చుచున్నాను దా వాని వాణి క్రియలు చొప్పున ప్రతి వాణికి ఇచ్చుటక్కు నేను సిద్ధపరిచి నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ధ ఉన్నది అని దేవుడు చెప్తున్నాడు చూడండి మీ హృదయం హృదయంలో ఎవరి హృదయంలో ఏము దేవునికి తెలుసు కాబట్టి వాళ్ళ వాళ్ళ హృదయంని బట్టి ఒకరి ఒకరి హృదయం మంచి ఉంటే వాని హృదయం నుంచి మంచి బయటకు వస్తుంది అని దేవుడు మనకి వాక్యంలో అక్కడ దేవుని వాక్యం అయితే చూడండి మన హృదయము పరిశుద్ధంగా పెట్టుకోవాలి కదా దేవుడు ఉంటేనే మన హృదయం పరిశుద్ధంగా ఉంటది లేకపోతే అది పరిశుద్ధంగా ఉన్నది హేయంగా మారిపోతుంది అనమాట అది వేగద చూస్తుంటే అందుకే దేవుడు ఏమంటుండంటే హృదయం నన్ను చూసుకోండి కదా దేవునికి అపయగించాలి మన హృదయం ప్రతిరోజు అది పరిశుద్ధ హృదయం అయితే చూడండి దేవుడు ఏమంటున్నాడంటే ఎదుగు దేవుడు త్వరగా వచ్చిస్తున్నాడు కాబట్టి వాని వాని క్రియలు చెప్పుకున్న వానికి ఇచ్చి తక్కువ నేను నేను స్థితపరిచినీ జీతం నా యుద్ధం ఉన్నదని దేవుడు మనం జ్ఞాపం చేస్తున్నాడు ఈ రోజు అయితే చూడండి మనం హృదయం పెట్టుకుంది మనం ఏం చేస్తున్నాము దేవుని లేఖనం నెరవేర్పి దినాలను మనం ఉన్నాం కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలి మనము ఆ దేవుని లేఖనం నెరవేర్పే దినాలు మనం ఉన్నాం కాబట్టి మనం ఎలా తప్పించుకోవాలి కూడా దేవుడు మనకి చెప్తున్నాడు కదా అయితే ఆ కొరక ఏర్పరచబడిన వారి కొరకంట ఆ దినములు తప్ప చేపడ కాబట్టి అందులో కొందరు దేవుడు దేవుడు తప్పించబడి ఆయన కొరకు ఉంటారని దేవుడు చెప్తున్నాడు అయితే చూడండి అలా మనము వీటన్నిటిని తప్పించుకొని అంట మనము శక్తి శక్తి దేవుని ఎదుటనంట ఆయన వచ్చినప్పుడు శక్తి కలవారు అగ్గుటకు నిలబడటంట మనము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాం అందుకే దేవుడు ఏమంటే దివరాత్రు మనని దేవుని ప్రార్థించాలి మన సమస్య సమస్తం గురించి దేవుని ప్రార్థిస్తూ మేలుక్కువగా ఉండమని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు అవి మనకు నెరవేరే కాలము వచ్చింది కాబట్టి మనము ఎంత జాగ్రత్తకుంటే ఎంత మంచిదని దేవుడు మనకు చెప్తున్నాడు లేకపోతే మనం చూస్తున్నాం హఠాత్తుగా ఎవరి మీద ఎట్లా వస్తుందంటే ఇంటి మీద వచ్చి పండుతున్నారు దేవుని బిడ్డల మీద వచ్చి పడుతున్నారు ఎక్కడ పడితే వచ్చి పండుతున్నాడు ఒక పడి పట్టబడుతున్నాడు ఒక్కొక్కడు మరణ మరణిస్తున్నారు ఎక్కడ చూస్తుంటే అక్కడ లేదా ఇప్పుడు ఇదంతా కూడా భూమి మీద మికిది వేదనకరమైన కారణం వాళ్ళు మరణించే సమయానికి ఈ కాలం ఇది కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అని దేవుడు మనకి రోజు జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి ఇక్కడ చిన్న వాక్యం చూసుకున్నాము దేవుడు ఏమంటుందంటే మనమంతా యథార్థం కలిగి ఉండాలంటారు యథార్థం కలిగి పరిశుద్ధంగా ఉండాలని దేవుడు మనకు జ్ఞాపకం ఎందుకంటే ఈ దినాల్లో యథార్థత ఎవరికి ఉండదు తగ్గింపు స్వభావం ఉండదు ఓర్పు అనేది ఉండదు కాబట్టి దేవుడు అంటూ యథార్థ ప్రతి మంచి ప్రవర్తన మంచి మనసు కలిగి ఉండండి ఎందుకంటే ఈ నోవ దినంలో ఎట్లా ఉండను అట్లనే ఉండబోతుందంట ముందు ఎందుకంటే ఆ దినాలు కూడా ఎవ్వరు కూడా వాక్యం వినలేదు ప్రకటి కూడా వినలేదు ఎవరు వినకుండా వారి వారి ఇష్టానుసారంగా అందరూ ప్రవర్తించి వారి వారి ఇష్టానుసారంగా నడుచుకొని కదా ఏం చేశారంటే అందరూ నశించిపోయారు అందరూ నశించిపోయారు జల ప్రయాణం వచ్చి ఇప్పుడు దేవుని యొక్క రాకలసం కూడా ఉంటది కాబట్టి దేవుడేమన్నాడు మెలికవండి ప్రార్థించడని చెప్పారు దేవుడు యొక్క వాక్యం దీవించ స్తోత్ర ప్రభావం పరిశుద్ధుల పరిశుధర మహోన్నతుల సర్వనతుల సర్వాధికారి పరిశుధర దేవానికి స్తోత్రమే అతన్ని ప్రభా మాతో మాట్లాడినందుకు ప్రభా తండి అయా ఈ అంత తిన సూచనలు మాకు జ్ఞాపం చేసినందుకు నీకు వంద స్తోత్రాలు బాబా కృతజ్ఞత ప్రభా దేవ మహోన్నతుల ప్రభావ మేము ప్రభావ పరిశుద్ధంగా ఉండి ప్రభావ ప్రతిరోజు నన్ను ప్రాధనలు మేలుకోవండి ప్రభా కనిపెట్టి మేము ఎదురు చూస్తూ అనేకులైన ప్రభావం వైపు తీపుతూ మేము సిద్ధంగా ప్రభాదేవా అయ్యా తల్లి నీకు స్తోత్రమయ తనిపబ మమ్మల్ని అందరినీ ఆశీర్వించిన ప్రభా తండి ఎవరెవరు ఎక్కడెక్కడ సేవలు నడుపు వాళ్ళందరికీ తోడని నైనా ఇసు ప్రభ పశుదాపు ప్రభా నీకు స్తోత్రమే శేషు రఘు మహోన్నత రఘు తల్లి ప్రభ మేము తల్లి రోజు విన్న ప్రతి వాక్యం మా హృదయాలు మీ ప్రతి వాక్యానికి లోబులు నడుచుకునే మనసు మాకు దయచిన ప్రభ తల్లి మీ ప్రతి మాటకు లోబాన్ని నడుచుకోవాలి తల్లి దివా అయ్యా దేవాది స్తోత్రమే తనిపబ మరి మేము నైనా మత్తులమే ఉండదు ప్రభా తన్ని మేము ఉండాలైనా ప్రార్థనలు ప్రభతండి ఎక్కడి నుంచి దొంగ ఎక్కడి నుంచి ఎవరు వస్తున్న చూసుకొని చాలా నడుచుకోత సహనం కలిగి ఉండులాగిన మాకు నైనా తని ఊర్కు సహనం కలిగిన మనసుకు దయచింది ప్రభా యథార్థ హృదయకు దయచని దేవాది దేవా ప్రభానికే స్తోత్రమే తని ప్రభావ ఆరాధన మీద మహింపునైనా వాక్యం ద్వారా మాట్లాడినందుకు వంద నెలలు ఫలింప దైత్యమని నేను వేడికృష్ణమయ్యా రాజా ప్రభా మీకే స్థుతిగణత మహిమ ప్రభావం కలిగి స్టర్ ప్రేస్ దం విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాం ఈరోజు బ్రదర్స్ ఎవరు జాయిన్ కాలేదు ముగింపు ప్రార్థనకి ఈలోగా మనము విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉంటే ఎవరైనా జాయిన్ అవుతారు కళ్ళు మూసుకుంటే ఒకసారి మనం విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహాగణుడు సర్వోన్నతుడు సర్వశక్తి మంత్రుడు అయిన గొప్ప కార్యములు చేయిన తండ్రి రోషము గల ప్రభ నీకు వందనాలు చెల్లిస్తున్నాం మహిమ మీకు మాత్రమే చెందాలని ఆయన ప్రభ నా తండ్రి ఏ అన్య దేవతకు చంద చందనానికి వీలు లేదని ప్రభ నా తండ్రి యొక్క నా బట్టి ప్రభ నా తండ్రి మాకు ఇచ్చినటువంటి ఈ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నా తండీ ఈ విజ్ఞాపన ప్రార్థనలు ప్రార్థన చేయ ప్రతి బిడ్డ విషయంలో మీరు కార్యం జరిగించండి కృపల ప్రతి ఒక్కరిని జ్ఞాపనం చేసుకోండి లక్ష్మమ్మ సిస్టర్ ని మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డకు గర్భ సంచీలో ఉన్నటువంటి ఆ యొక్క గడ్డలు ఫైబ్రాయిడ్స్ ఏస్ నామంలో కాలిపోను కాక ప్రతి ఇన్ఫెక్షన్ పోవాలా బిడ్డ శరీరంలో లేదంటే ఎలాంటి సర్జరీస్ ఆపరేషన్ జరగకుండా లేదంటే బిడ్డని ప్రభావం మీరు ముట్టండి నడినట్టిన వరకు సంపూర్ణ స్వస్థత దయచేయండి ప్రతి విధమైన ఆటంకములు ప్రతి విధంగా ప్రభా కాల్చి వేయమని ప్రార్థిస్తున్నాం నాయన సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాం గాల్ బ్లాడర్లు స్టోన్స్ అన్ని ప్రభావపడుతుంది అవన్నీ కరిగిపోవాలా పడిపోవాలని ఆయన సర్జరీ లేకుండా ప్రభా బిడ్డకు నండి ప్రభా సంపూర్ణ స్వస్థత దయచేయండి అదేవిధంగా కుటుంబం అంతటిని కూడా బాబా నీ యొక్క రక్షణ నావలో నడిపించమని ప్రార్థిస్తున్నాం నా ప్రభా నండి గిద్యోను బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాం సర్జరీ లేకుండా ప్రభా మెడ చుట్టూ ఏ ప్రాబ్లం ఉన్నా స్పాండిలైటిస్ ప్రతి విధమైన నొప్పులు ప్రభ నెండి బిడ్డని వదిలి వెళ్ళిపోవాలని ఆ బిడ్డకు సేవలో ప్రభలతని బలంగా వాడుకోనండి కుటుంబం రక్షించండి రక్షణ నడిపించండి నీతోడై ఉండండి నాయన అదేవిధంగా ప్రమీల మా సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాను నతండి బిడ్డకి కూడా గొంతుల గడ్డలు ఉన్నాయి ప్రభ నాదండి సంపూర్ణ శ్వాస దయచేయండి అతండి ఆ బిడ్డ యొక్క స్వస్థ మూలంగా కుటుంబం అంతా కూడా నతండి నా దగ్గర ఉజ్జీవింపబడాలా రక్షణలకు నడిపించబడాలా మీరు కార్యం జరిగించండి నాయన అవిడ్నికో పాప విషయంలో కూడా ప్రార్థిస్తున్నాను అతండి నరాల బలహీనతో ఫిట్స్ తో ప్రభా ఇబ్బంది పడుతుంది ఆ మీరు ముట్టండి ప్రతి నరమును ప్రభ బలపరచండి ప్రతి కీలుని నండి కండరంను ప్రభ గట్టిపరచండి నాయన సంపూర్ణ స్వస్థ దయచేయండి మీ యొక్క జీవంను పోసి బ్రతికి ప్రభా ప్రతి నరంలో ప్రభా మీకు జీవంని పోయండి ఆ బిడ్డకు సంపూర్ణ స్వస్థత దయచేయండి అదేవిధంగా నండి ఆ బిడ్డకు ఆ కుటుంబం మీరు రక్షణ భాగ్యం దయచేయండి సరిత శిస్త విషయంలో నతండి ప్రార్థిస్తున్నాం నాయనండి అదేవిధంగా శివదాస్ బ్రద విషయంలో ప్రార్థిస్తున్నాం ఇద్దరు బిడ్డలు మరి బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు నాయన సంపూర్ణ స్వస్థత దయచేయండి ప్రభా నాదండి వారు త్వరగా కోలుకోవాలన్నదండి ప్రభావతండి చనిపోతున్న ప్రతి రక్తపు కణము జీవింపజేయండి నాయన ప్రతి విధమైన అనారోగ్యం బంధించండి అంధకారం అంత చీకటి శక్తులు కాల్చి వేసి బిడ్లకు స్వస్థత దండి లక్కి చిన్న పాపకు కూడా ప్రభావతం మీరు ముట్టండి తండ్రి ఎముక బోన్ గ్రోత్ ని కంట్రోల్ చేయండి ప్రబలతండి కంప్లీట్ హెల్త్ రిస్టోర్ చేయండి ఆ బిడ్డకు ప్రబలతండి సమూలమైనటువంటి స్వస్థతను ప్రభ అనుగ్రహించండి ప్రభ ఎలాంటి సర్జరీస్ జరగకుండా ఆ బోన్ ని ప్రభావతండి పెరగకుండా నచ్చంది మీరు ముట్టండి నాయన హంసిక పాప విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం నచ్చండి మరి ప్రభ హై షుగర్స్ తోటి బాధపడుతున్నాం ఆ చిన్న బిడ్డని జ్ఞాపకం చేసుకోండి నాయన మరి ఎన్నో రకముల ఇన్ఫెక్షన్లు బారిన పడకుండా షుగర్ ని కంట్రోల్ చేయండి ఆ జీవితంలో కార్యం జరిగించండి యొక్క ప్యాంక్రియాటిక్ హీలింగ్ జరిగించండి కంప్లీట్ హెల్త్ రిస్టోర్ చేయండి బ్రహ్మతి చిన్న వయసులో నుంచే ప్రభనతని ఎంతో విధంగా బాధపడుతున్న ఆ బిడ్డని ప్రభనతని ఉజ్వలంగా నడిపించండి జీవింప చేయండి నచ్చిన బిడ్డ ఎదుగుట్టకు సహాయం చేయండి నాయన సంపూర్ణ స్వస్థ దయచేయండి నాగేశ్వర బ్రదర్ విషయంలో ప్రార్థించడం లంగ్స్ లు ప్రభ ఇన్ఫెక్షన్ కిడ్నీస్ ప్రాబ్లమ్స్ ఇన్ఫెక్షన్స్ ఏసీ అయినండి ముట్టండి నాచండి కంప్లీట్ హీలింగ్ ఆ యూరినరీ మొత్తం కూడా ప్రభ హీల్ కావాలని ఆయన సహాయం చేయండి ఏసీ అయిన అతండి బట్ ప్రభా కుటుంబం అంతా కూడా ప్రభా రక్షణలకు రావాలన్నా నీ ఎందు విశ్వాసం ఉంచాలా ప్రభా న హెల్త్ ప్రభా ముట్టువాడవు స్వస్థపరచువాడవు నీ యొక్క అతన్ని పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగునని ప్రభా కుటుంబం అంతా గట్టిగా నమ్ముటకు మీరు కృప చూపించండి అదేవిధంగా నా తండ్రి విలీ బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నాం జాబ్ విషయంలో ప్రార్థిస్తున్నాం నా కృప చూపించండి కనికరించండి నాయన నా ఎక్కడ మీరు ఏర్పరచాడాలో ఎక్కడ మీరు నిలబెట్టాలో ప్రభ మీకు తెలుస్తుంది ప్రభ ప్రతి అవసరం ఏరిన దేవుడు మేము అడిగి ఊహించి వాటి మరి ఎక్కువగా దయచేసి నా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నీకు కృపల ప్రభి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నటకు ప్రభ మేము ఏ పాటి వారం కానీ ప్రభ మేము నమ్ముకున్న దేవుడు ప్రభన తండ్రి రోషము కలిగిన దేవుడు అని ప్రభ బిడ్డ నిజంగా నేను విశ్వసించటకు నీ సన్నిధిలో వచ్చి ప్రభన తండ్రి పాప క్షమాపణ పొందుటకు రక్షణ భాగ్యం పొందుకున్నటకు ప్రభన ప్రతి విధమైన పశ్చాత్తాపంను పొందుటకు ప్రభ వారికి నేర్పించండి ప్రభన తల్లి సేవలో ఉన్న బిడ్డలందరూ అందరినీ జ్ఞాపకం చేసుకోండి మరి ఎక్కడెక్కడైతే నా తండ్రి ప్రభ మరి సేవలో వెళ్తున్నారో నా తండ్రి వారు ఆడవులు ప్రభ కొండలు ఎలుగుట్టలు ప్రభ ప్రతి స్థలంలో నాయనని అగ్నిని కంచగా వేసి ప్రభన ఏ విధంగానైతే ఇస్రాయలులకు ప్రభన తండ్రి అగ్ని స్తంభముగా నన్ను మేఘ స్తంభంగా నడిపించిన అదేవిధంగా ఈ బిడ్డల చుట్టూ కూడా మీకు అగ్నిని కంచగా వేసి అంధకార చీకటి శక్తులు అన్నింటినీ దూరపరచండి ప్రభావతండి ఉజ్వలమైన సేవలో ప్రభావ వీరు ఎదుగుటకు మీరు సహాయం చేయండి ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో కుటుంబంలోనే ప్రభావతండి మీరు గొప్ప కార్యం జరిగించండి మరి కేబిపిఎంలో ప్రతి కుటుంబంలో ఎలాంటి లోటు ఉన్న ప్రభావ సరిచేయండి నాయన ప్రతి విధమైన అంధకార శక్తులను బంధించండి వారి సేవను విస్తరింప చేయండి ప్రభావతండి ఇరుకు మార్గంలో నడుస్తున్న ప్రతి బిడ్డకు ప్రభావ అతన్ని నువ్వు వెలుగులో ప్రభాతని విశాలమైన మాలను నడిపించి నా ప్రభ సత్యవంతుడైన దేవుడు ప్రభ నీకు వందనాలు చెల్లిస్తున్నాం కృపులో జ్ఞాపకం చేసుకోనండి ప్రభ ప్రతి ఒక్కరి ఇంకా ఎంత ఎన్నో రకాలుగా ఇబ్బందులు మరి ఇక విజ్ఞాపన లిస్ట్ చెప్పలేని ప్రభ ఎంతో ఉన్నారు నాయన చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్న వారు ఉన్నారు ప్రభ అతని డిప్రెషన్ లో ఉన్నవారు ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నవారు నతండి ప్రభా హెల్త్ ప్రభ కండిషన్స్ ప్రభ కంప్లీట్ గా డిటీడరేట్ అయిన వారు ఉన్నారు ప్రభ ఏసే నచ్చింది చిన్న బిడ్డ మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్న వారందరినీ మీరు ముట్టండి నాయన మీకు కృపలో ప్రజ్ఞాపం చేసుకోనండి ప్రభా ఎందుకంటే ప్రభన తండ్రి నీ కొరకు స్థిరంగా నిలబడి ప్రభ సాగుటకు నిశ్చయించుకున్న కుటుంబాలు కనుక ప్రభ కుటుంబంలోని అవరోధాలను తొలగించండి అంధకార శక్తులని ప్రభ ప్రతి విధమైన శోధనను తప్పించండి నాయన సైతాన కార్యాలను లైఫర్చండి ప్రభ ఉద్యోగముల విషయంలో ఆరోగ్యం విషయంలో ప్రభన ఆత్మీయ అనుభవముల విషయంలో ప్రభ సేవల ప్రభ ప్రతి ఉద్యోగ స్థలంలో నా తండ్రి చదువులలో ప్రభ బిడ్డలకు కాసే జ్ఞానం దయచేయండి ప్రభా వివేచన వరం దయచేయండి ప్రతి ఒక్కరి మీరు ముఠని మీకు అగ్ని చేత ప్రతి ఒక్క బిడ్డను అభిషేకించండి హల ఊయ స్మరల్ రాజన్ హల ఊయ ఏసీ గొప్ప కార్యం మీ బిడ్డ జీవితాలు జరగాలని ప్రతి ఒక్క బిడ్డని ప్రభా సాక్షి బిడ్డగా నిలబెట్టుకోనండి ఏసే నీకు కృపలు బలపరచండి నా తండ్రి ప్రభా బలహీనుగా ఉన్న వారందరినీ సమకూర్చండి ప్రభా సన్నిధిలో చేరి ప్రభ అదే హృదయంను కుంభరించుకొని ప్రభాన చండి వారి యొక్క విజ్ఞాపనలలో ప్రభ పాలు పొందుటకు ప్రతి ఒక్క బిడ్డను నేర్పించండి బ్రలపరచండి నడిపించండి ఏషియాన్ శక్తి కలిగిన నామంలో అద్భుత కారులు జరిగించి ఈ బిడ్డల జీవితాలను ప్రభన చండ్రి మీరు గొప్ప కారులు జరిగించమని సంపూర్ణ స్వస్థతను ప్రభ సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదంలో మీరు దయచేసి ప్రభ మీ యొక్క మహిమ గంధ ప్రభావంలో ఆరోపించుకుంటూ ప్రతి కార్యంలో మీరు ఒక గొప్ప కార్యం జరిగించమని ఏసే శక్తి కలి అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె అందరికీ